Good morning ladies and gents I have been given the opportunity to share some of my views on this very important topic of communication skills for two days that is today and tomorrow I'll be taking these sessions I understand my honored colleagues have taken the sessions on monday tuesday and wednesday since the topic is such there could be some overlap or repetition in case you feel that a point has already been explained and you have understood it clearly raise your hand and tell me sir we are very clear about this point okay so i will not be unnecessarily wasting your time on the same point uh sometimes the point is same but the way the people present it could be different a different focus a different angle and that may make it so immediately you find a point. For example, let's say you find a point, body language. Or you find a point, eye contact. Sorry, you have to tell. No, don't be in a hurry. Wait for a minute or two and see how I am going to explain. If there is anything new and different, wait patiently. Otherwise you can say, sir, this point is covered and so on. Is that clear? That's rule number one. Number two, I am going to make this session interactive. Interactive means I am speaking and you are listening. One way traffic. I will be asking you questions, you will be answering me and you can ask questions also. Then it becomes interactive. So that's rule number two I wanted to tell you. Number three, since I will be having the session on these two days, I will be giving you some information about the website at the end of today's session, <coughs> 9-10 or so I will close my session, give you the information. how many of you have internet connectivity it's a quite good number by right. today you can visit that website and the information based on that i give you can access my lectures given earlier and also here at ramakrishna math and a earlier version of the powerpoint presentation which i am going to use the fourth point i would like to tell you. how many of you ర్ కెనాట్ ఫాలో తెలుగు ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్స్ ఎంత మందికి తెలుగు రాదు అర్థం కాదు కిత్నే లో తెలుగు నహి సమస్తి హెత్ ఖాయ నాకు వచ్చిన మూడు భాషలలో అడిగేసిన ఇంకా నాకు నాలుగో భాష రాదు యూ మైట్ బి వండ్రింగ్ అస్ట్ వై ఐఎమ్ సీకింగ్ పర్మిషన్ ఆర్ ఎన్వయరింగ్ ఫ్రమ్ యూ అబౌట్ ది యూస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ There are certain things which must touch your heart, not merely appeal to your head. The purpose of touching the heart is better served in a language that is much more convenient not only for the speaker but also for the audience or for the listeners. That is the reason. The PowerPoint presentation slides are in English and I will be combining both English and Telugu understandably. If any of you find some difficulty with my English or with my Telugu, just raise your hand i will translated briefly and explain it to you clear yes, sir now i started off my session giving one two three four rules is that communicating everything what does it communicate the rules hmm? no. that's understood when i am talking about rules i am communicating rules but what does it mean see you mean what you are understanding amma namaste My plan for this session is being placed before you. These are the things I want you to know. Any of you can raise your hand. Stop me. Don't accept repetition of what I am saying. I have sought you a permission to speak in Telugu. I told you I may be taking the class up to 9.15 or 9.20. If you want you can go away at 9.15. All clear. The moment it is all clear we tune our mind. When it is not clear We will be finding it difficult to know what to do. In that situation, you will be able to understand what to do. Doubt is what you want to do. Do you understand? If you don't have doubt, there is clarity. That clarity is a very purity way to help us. And that clarity and purity awaken divinity in us, and that is strength, that is character. మాట్లాడటం కాదు మాట్లాడవచ్చు దాని ఏముంది చిన్నప్పటి నుంచి గుస్గుస్ గుస్ గుస్ గుస్ గుస్ మనం మాట్లాడదా సెల్ ఫోన్ పట్టుకుని నోట్ మీద వాళ్ళ ఇంట్లో కూర ఏం చేసే సినిమా అడగలే సినిమా చూసిన వాళ్ళ టీవీ సీరియల్ మూడు మెంట్లు దిగడానికి మూడు నిమిషాలు పట్టింది తెలుసా ఇలాంటివన్నీ ఎంత చక్కగా మాట్లాడుకుంటాం మనం కమ్యూనికేషనే కదా ఆవగించంత ఉపయోగం ఉందా ఉపయోగం లేదు పని ట్ వీ కాల్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ కాస్ట్ బెనిఫిట్ అండ్ అలిసిక్స్ ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రాంతంలో పడతల నైగిర్తా అంటారు క్యా మానే హిస్కా పర్తల్ నైగితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ దట్ దిస్ పెన్ ఈ ప్రైస్ డెట్ ఫైవ్ రూపీస్ చూసే నేను చార్ రూపాయ పొద్దు పడతాయే గిరుతా సార్ అంటే నాలుగు రూపాయల కనుక వర్కౌట్ అవ్వదు నేను నాలుగు రూపాయలు అమ్మితే నాకు లాభం లేదు అమ్మను అంటే నువ్వు నాలుగు అంటున్నావు కదా నేను ఐదుకు తగ్గను అంటున్నా కదా టు బ్యారమ్ పెన్షన్ కావాలంటే ఫోర్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసే ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసే ఫోర్ రూపీస్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం ఎందుకొచ్చారు మీరు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వారం రోజుల ప్రోగ్రామ్ ఉందట ఎవో నేర్పిస్తారట మనం స్టూడెంట్స్ గా ఉన్నా ఎంప్లాయీస్ గా ఉన్నా హౌస్ వైఫ్స్ గా ఉన్నా భవిష్యత్తులో ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నా ఈ చెప్పే పాయింట్స్ మనకు నిజ జీవితంలో ఉపయోగపడతాయి మనం ఏదో ఆరు రోజుల పాటు పొద్దున్నే లేచి ఇక్కడికి రావాలి వెళ్ళాలి కొంచెం తొందరగా లేవాలి ఇన్కన్వీనియన్స్ పెట్రోల్ ఖర్చు ఇన్కన్వీనియన్స్ బట్ ద బెనిఫిట్స్ యూ గెట్ డిస్ప్రపోర్షనే లాభమా నష్టమా ఉంటే మనం పని చేస్తాం లాభం లేకపోతే చర్చ చెయ్యం మనం అవునా కదా అవునా కదా ఉదాహరణ నవ్వానయ్యా నువ్వు ఎందుకు నవ్వుతున్నాడు అయినా మోసం చేస్తాడేమో పెన్నడుతాడేమో అప్పడుగుతాడేమో మీకు అర్థమవుతుందా ఈ మైండ్ సెట్ తో ఉన్నప్పుడు హీఈ్ ఆల్సో కమ్యూనికేటింగ్ ఆమ్ ఆల్సో కమ్యూనికేటింగ్ బట్ హీ విల్ నాట్ బి రిసీవింగ్ మీ వెల్ నాట్ యాజ్ ఎ ఫ్రెండ్ దూరం పెడతాడు నన్ను నవ్వుతాం కానీ అని కూరుకుంటాం పొడి నవ్వు అదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతాం ఎలా తెలుస్తుందా ఇదంతా కమ్యూనికేషన్ లో భాగమైన సార్ కాదన్నది చూడటం నవ్వటం పలకరించటం పొడిగా నవ్వటం మనస్ఫూర్తిగా నవ్వటం ఆత్మీయతతో పలకరించటం అది చేస్తున్న ప్రతి పని ప్రతి చూపు ప్రతి నడక ప్రతి నడత ప్రతి పద్ధతి అన్నీ కూడా మిగిలిన ప్రపంచానికి మనం కమ్యూనికేట్ చేస్తున్నాము అంత జాగ్రత్తగా అంత స్పృహతో ఉండవలే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఉదాహరణకి అవునా ఇప్పుడు చూస్తున్నానా చూడటం వీళ్ళు గనక చెప్పటం లేదా పాయింట్ అనుకుంటే తప్పు కాదు ఇప్పుడు నేను ఇటు చూస్తున్నప్పుడు మాంగ్ కాదు మాకు సంబంధం లేదనుకుంటే తప్పు కాదు అంటే ఏంటి నేనెటు చూస్తూ ఉన్నా మీరెటు చూస్తూ ఉన్నా కమ్యూనికేషన్ కంటిన్యూస్ గా జరుగుతోంది ఆ పట్టు పట్టితే మనకు లాభం పట్టు వదిలేస్తే వస్తువు చేజారిపోతుంది నష్టం రెండవది సాధన సాధన అంటే ఒకసారి వింటాం మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది సాధారణంగా ప్రాక్టీస్ దగ్గర మనం బద్దకిస్తాం చెప్పిన జయం బాగా వినమంటున్నా జాగ్రత్తగా ఉంటున్నాను సార్ జాగ్రత్తగానే వింటున్నాను నేను చెప్పింది ఏమిటో చెప్పు చెప్తారు కదా పావుగంటాయాక చాలా పాయింట్స్ చెప్పినాం సార్ ఎట్లా గుర్తుంటుంది మా అంటే ఏక సంతాగ్రాహులైన వ్యక్తులకు అంటే ఒక్కసారి వింటే పర్మనెంట్ గా గుర్తుండే రేర్ పర్సన్స్ ఎక్కడో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటారు అలా ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉన్నవాళ్ళు మనం యావరేజ్ పర్సన్స్ కదా అందుకని మనం ఏం చేయాలి ఇంకొంచెం జాగ్రత్తగా వినాలి ఇంకొంచెం జాగ్రత్తగా వింటే జాగ్రత్తగా బుర్రకెక్కుతుంది జాగ్రత్తగా బుర్రకెత్తే ఇంటికెళ్ళి ఒకసారి చదువుకోవాలి చెప్పినది హోంవర్క్ చేయాలి దానివల్ల ఏమవుతుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ వల్ల పర్ఫెక్షన్ మూడో ఎక్క వచ్చా పదమూడవ ఎక్కం పదిహేడో ఎక్కం నూట ముప్పై ఏడో ఎక్కం నాకు రాలేదు ఇప్పుడు మూడో ఎక్క వచ్చి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిందే అమ్మాయి పదమూడవ ఎక్కం వచ్చి సార్ ఆహా పర్వలేదు పదిహేడో ఎక్కం నూట ముప్పై ఏడు సార్ రాదు నాకు రాలేదు మ్యాథమెటిక్స్ లో ఎడిషను మల్టీప్లికేషను వేసింగ్ టు ఏ పవర్ సబ్ ట్రాక్షన్ డిజన్ అండ్ ఫైండింగ్ ద రూట్ స్క్వేర్ రూట్ ఆ క్యూబ్ రూట్ ఆ ఫోర్త్ రూట్ అది అర్థమైతే పదిహేడో ఎక్కువ నూట డెబ్బై ఏడో ఎక్కువ మూడు వందల పదహారో ఎక్కువ ఎదుగు మనకి అన్నెసరీ ప్రోసెస్ అర్థమైతే మెథడ్ అర్థమైతే ప్రాక్టీస్ అర్థమైతే డీటెయిల్స్ కమ్యూనికేట్ అవుతుందా ఫైనిచ్చిపోతుందా అర్థమవుతుందా అయ్యా ఆఖరి పెంచేవాళ్ళు ఏం సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మీరు కూర్చున్నారు రాలస్యంగా వచ్చి ఇక్కడ ఎవరన్నా రైట్ లైట్ స్టార్ట్ వెల్కమ్ నన్ను నాలుగైదు నిమిషాలు చూసేశారు కాబట్టి ఈ గంటంపావు సమయంలో నా జుట్టు నల్లబడదు వైట్ షర్ట్ రంగు మారదు నా ముక్కు మొహం తీరు మారదు అందుకని నా వైపు చూస్తూ ఉండండి దాని మోర్ ఇంపార్టెంట్లీ స్క్రీన్స్ చూస్తూ ఎందుకంటే అక్కడ యానిమేషన్ టెక్స్ట్ వస్తూ ఉంటుంది దాన్ని నా నోట్స్ గా నేను తయారు చేసుకున్నానమాట మీకు కనబడుతూ ఉంటుంది నేనేం చూసి చెప్తున్నాను ఏం చెప్తున్నాను అందుకని అది గమనించండి కమ్యూనికేషన్ స్కిల్స్ పుట్టినప్పటి నుంచి బహుశా మౌనంగా ఉన్నా మాట్లాడుతూ ఉన్నా మనస్సు సెట్ పెట్టుకున్నా శరీరం ఇక్కడున్నా లేకున్నా శరీరము మనస్సు ఒకచోటే ఉన్నా ఉండకుండా ఉన్నా కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం అంత ముఖ్యమైనటువంటి టాపిక్ వెల్కమ్ టు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మనం ఏదో మనుషులం అని చెప్పాలి ఫలానా అని చెప్పాలి లేదు మీరు మనం మన ఆలోచనలు అంటున్నారు ఆలోచనలు అంటే ఒక ఆబ్స్ట్రాక్ట్ థింగ్ ప్రాణం లేదు దానికి మనిషికి ప్రాణం లేదు కదా ఇప్పుడు ఈ ఆలోచనలు ఎక్కడ ఉంటాయమ్మా మైండ్ మీదేనా సో పక్కా కంప్యూటర్ కో లాక్ ఎప్పుడు మేము మాదింటుందా అదే డిపెండ్స్ అపాన్ యూ నీ సంగతి సంగతి ఎందుకులే వింటుంది హండ్రెడ్ పర్సెంట్ డాన్స్ షో ఐ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ వింటుందా విన్నది కదా ఇది ఆ పాట రాసుకో తెలుసు మనసు అట్లెట్ల మనసు నాది నా పర్మిషన్ తీసుకోవాలి ఇటు చూడమంటే ఇటే చూడాలి అటు చూడకూడదు అటు చూడకూడదు కదా చెప్పినట్టు వింటుందా వినదు మిస్చువస్ మైండ్ అందుకే కోతితో పోల్చారు దాన్ని లేక మనకి అన్నారు ఎప్పుడన్నా మీరు జూలోనో సినిమాలోనో ఒకసారి రోడ్ల మీద కూడా కనబడతాయి కోతులు చూసుంటే అది ఎంత చంచలత్వంతో ఎంత అన్సెటిల్డ్ డిస్టర్బ్డ్గా ఉంటాయో డిస్టర్బ్ చేస్తున్నాడే కోతులు ఎప్పుడు డిస్టర్బ్ అయింది ఏం చేయదు రూడ్ రిట్ అనుకుంటాయి కాసేపు మొత్తం ఇక్కడ అనుకోండి మళ్ళీ ఇక్కడే అనుకోండి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చెయ్యదు కోతిలాంటి మనస్సు నిగ్రహించుకుంటే మాట వింటుంది మనం చూసింది విన్నది గ్రహించింది అంతా ఇక్కడ పెట్టుకుంటాం దాన్ని మెమరీ అని అంటాం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ దట్ దట్ వీ నో వీ హ్యాదర్డ్ త్రూ అవర్ ఐస్ ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ దట్ హెల్ప్స్ అస్ టు నో అవర్ ఇయర్స్ పంచేంద్రియాలలో ఈ రెండు దాదాపు నైన్టీ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మన యొక్క తెలివితేటలకి జ్ఞాపక శక్తికి అనుభవాలకు ఆలోచనలకు పునాది కాగా రవ్వంత ముక్కుకి కాస్తంత టేస్ట్ కి కాస్తంత స్పర్శకి కలిపి హండ్రెడ్ అందుకని సర్వేంద్రాం నయనం ప్రధానం అన్నారు ఎందుకు అనేక విషయాలు మనం కళ్లతో గ్రహిస్తాం కాబట్టి ఆ తర్వాత జాగ్రత్తగా వినమన్న వినదగున ఎవ్వరూ చెప్పినా అని చెప్పనన్నా అంటే అర్థమేమిటి ఎత్ర దృష్టిస్తతో మన ఎటు చూస్తున్నావో మనస్సెళ్తుంది కళ్ళు లాక్కెళ్తాయి నీ మనస్సును అది చూద్దామని అనుకుని ఇటు చూస్తూ ఉంటే బుర్రాళ్ళదు అటు చూస్తూ ఉన్నప్పుడే కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నప్పుడే అటు చూస్తున్నాను గ్రహించు నీకు పాయింట్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నువ్వు ఆలోచించు అని చెప్తేనే మనస్సు అటువైపు ధ్యాస అది చూద్దాం అనుకుని నేను ఇటు చూస్తే అది కనబడదు కనబడదు కాబట్టి ఆ బొమ్మలో ఏముందో నాకు ఇష్టం కాదు అర్థమైంది కదా సో కళ్లకు భగవంతుడు కను ఎందుకని ఇష్టం లేదు కళ్ళు మూసుకో కనబడదు అంతే కదా అవునా కానీ దేవుడు ఆలోచించి చెవికి చెవిరెప్పలేవ్వల ఇష్టం ఏమై ఉండేది మాటలు హండ్రెడ్ గ్రామ్స్ బరువు పెరుగుతాం అంతే కదా చెవికి చెవిరెప్పలేవల ఎందుకు ఇవ్వలేదు ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవచ్చు నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ పడుకున్నప్పుడు కూడా నీవు వింటూ ఉండవలే అందుకని చెవికి చెవిరెప్పలేవల సాధారణంగా కళ్లు చెవులు రెండు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి కమ్యూనికేషన్స్ లో అందుకని మనకున్న అనుభవాన్నంతా మనం కళ్ల ద్వారా చెవుల ద్వారా మేజర్ పోర్షన్ నేర్చుకున్నాం కాబట్టి ఇంతవరకు ఎలా వాడుకున్నారో మీ ఈ క్షణం నుంచి జాగ్రత్తగా వాడుకోవటం నేర్చుకోండి పాయింట్ అర్థమైందా తర్వాత మిగిలిన అక్కర్లేదా సార్ ఎందుకు అక్కర్లేదు మిగిలిన కూడా కావాలి కానీ వాటి ఇంపార్టెన్స్ రిలేటివ్లీ స్పీకింగ్ తక్కువ థాట్స్ ఆర్ స్టోర్డ్ హియర్ ఐస్ డోంట్ హ్యావ్ ఎ మెమరీ ఆఫ్ దోన్ ఆల్ ది మెమరీ ఈజ్ హియర్ ఇయర్స్ డోంట్ హ్యావ్ ఎ మెమరీ ఆఫ్ దోన్ ఆల్ ది మెమరీ ఈజ్ హియర్ ఈ అబ్బాయిని ఇక్కడ చూస్తే మళ్లీ ఒక ఆరు తర్వాత నేను చూస్తే కళ్లకు జ్ఞాపక శక్తి లేదు కళ్ళు ఉత్త పిక్చర్ పైకి పంపిస్తాయి అక్కడ కంపేర్ చేసుకుంటాను నేను మైండ్ లో కంపేర్ చేయకు చూసినట్టుంది అనుకుంటారు గుర్తుకు రావచ్చు గుర్తుకు రాకపోవచ్చు ఆయన నన్ను గుర్తుపట్టవచ్చు అలా అహో రామకృష్ణ మఠంలో కలిసామని కమ్యూనికేషన్ బాగున్నావా మళ్ళీ ఐ మెం రిమెంబర్ ఇంకో ఆరు నెలల మళ్ళీ కలిసాం మళ్ళీ గుర్తుపట్టకపోవచ్చు అదే ఒక పది రోజులు కనుక రోజు ఆయన నేను కలిసామనుకో మైండ్ లో పిక్చర్ ఇంప్రింట్ అంటే ఏ ఇంద్రియాలైతే మైండ్కు ఇన్ఫర్మేషన్ ని పిక్చర్స్ ని సౌండ్స్ ని సప్లై చేస్తాయో వాటికి మెమరీ లేదు కాన్సన్ట్రేషన్ కూడా లేదు ఆ ఉన్న మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ ఇక్కడుంది అందుకని మనస్సును నిగ్రహించుకున్నవాడు మహాత్ముడు అవుతాడు మనం చేసే ప్రయత్నాలు మన మనస్సును అదుపులో పెట్టుకోవడానికి చేస్తాం ఓ గుర్రం హార్స్ ఇదే వాళ్ళు దాన్ని పట్టుకుని మచ్చిక చేసి దానికి ముక్కు తాడు పెగించి దాని పగ్గాలి మన చేతిలో పట్టుకుంటాం కదా అప్పుడు మనం ఏం చెప్తే అది ఉంటుంది అవునా మరి మన ముక్కు మన ముక్కు తాడు వేసుకుని గుర్రానికి పగ్గాలివంటదా అంటే మరి చేయాలి మన మనస్సే గాని మన మాట పూర్తిగా అన్ని సందర్భాలలోనూ వినదు కాబట్టి వినేటట్టు చేసుకోవాలి ఆ వినేటట్టు చేసుకుంటే యు అర్ పొటెన్షియల్ వర్చువల్ గా దేర్ ఆర్ నో హైట్స్ దట్ యునాట్ టచ్ అది వినేటట్టు చేసుకోలేకపోతే ఆలస్యమైతే కష్టమైతే ఇబ్బంది అయితే లేక అటువైపు ధ్యాస వెళ్లకపోతే యువర్ పెర్ఫార్మెన్స్ విల్ బీ లో యువర్ టాలెంట్ విల్ బీ హై బట్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్ విల్ బీ లో ఈ పాయింట్ అర్థమైందా ఆర్ అవర్ థాట్స్ పాజిటివ్ థాట్స్ వస్తే పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ యాక్షన్స్ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ వస్తుంది కర్మకాలి ఏ కారణం చేత నా థాట్స్ కనుక ఉంటే నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ యాక్షన్స్ నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ బిహేవియర్ వస్తుంది అందుకని ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరును బట్టి ఆయనే ఇప్పుడు ఉదాహరణకు ఈయన ఆయన్ని కొట్టాడు ఏం జరిగింది ఈయన ఆయన్ని కొట్టాడు నన్ను కొట్టాడా కొట్లా కానీ ఈయన కొట్టడం చూసి నాకు ఇన్ఫర్మేషన్ వస్తోంది ఈయన కొంచెం పొడుగుగా ఉన్నాడు ఆయన కొంచెం పొట్టిగా ఉన్నాడు ఈయన లావుగా ఉన్నాడు ఆయన సన్నగా ఉన్నాడు కారణాలు నాకు తెలియవు ఈయన ఆయన కోరుతున్నాడు అంటే వీడోదా కొంచెం దుర్మార్గుడు అనమాట నీకు హౌ డూ బి కమ్ టు కన్క్లూషన్స్ చెప్పండి ఎలా వస్తాం ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తెలుసా మనం ప్రపంచంలో తెలియదు మనం ఒకరి గురించి ఒక అభిప్రాయానికి ఎలా వస్తున్నాం మనం వాళ్ల ప్రవర్తనను బట్టి వాళ్ల వైఖరిని బట్టి వాళ్ల మాటలను బట్టి వాళ్ల చేతలను బట్టి మనం ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క రకమైన అభిప్రాయం మనసులో పెట్టుకుని కొన్ని మార్పులు ఇచ్చుకున్నాం మనం ఈయన మంచాడే ఆయన మంచాడే ఈయన అరవై పాయింట్లు మంచి ఆయన అరవై పాయింట్లు మంచి అని మైండ్ లో ఎక్కడో మనసులో పెట్టుకున్నాం మనం అందుకని వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఐ ప్రిఫర్ హిమ్ ఓవర్ హిమ్ ఆర్ డూ ఐ ప్రిఫర్ హిమ్ అనేటువంటిది మైండ్ నిర్ణయం చేసి అంటే ఏ ఆలోచన రావాలి పాయింట్ చెప్తోంది మాట్లాడుతున్నది నోరు నోటికి సొంత తెలివితేటలు లేవు నోటికి జ్ఞాపక శక్తి లేదు చెప్పబోయే పాయింట్ ఇక్కడి నుంచి వస్తున్న మాట వాస్తవమే గాని నోటికి తెలియదు ఎక్స్క్యూజ్ మీ నోటికి అర్థం కూడా కాదు నోటికి తెలుసు ఈ సామర్థ్యం ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడేముంటాయి ఆలోచనలుంటాయి అంటే ఎలాంటి ఆలోచనలుంటే మంచిది మంచి ఆలోచనలుంటే మంచిది ఇప్పుడు మైండ్ గురించి అర్థమైందా ఇప్పుడు మైండ్ గురించి అర్థమైతే ఇంకొక పాయింట్ మనం ఇంకా మదర్స్ లైడ్ లోనే ఉంటా ఇరవై నిమిషాలైతే నీకు మైండ్ ట్యూన్ చేసుకున్నారా వింటున్నారా బా వింటున్నారా అర్థమవుతుందా జాగ్రత్తగా వింటున్నారా సార్ మేము నైంటీ పర్సెంట్ ఏ వింటున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ లేదు అన్న వాళ్ళు చేయలేదు అంటే అందరూ నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ వింటున్నారు కదా అవునా ఇంత కాన్సన్ట్రేషన్ సెవెంత్ క్లాస్ నుంచి ఉంటే ఎంత బాగుండేది ఎక్కడ ఉండేవాళ్ళం మనం ఐఐటి లలోనో మెడిసిన్ చదువుతున్నావు ఇంజనీరింగ్ చదువుతున్నావు టాప్ ర్యాంక్స్ లలో ఉండేవాళ్ళం కదా ఎందుకు అలవాటు అవలా ఇవి అప్పుడు మనకు చెప్పలేదు కాబట్టి ఏది చెబితే యువత బాగుపడుతుందో జాతి బాగుపడుతుందో అది గ్రహించి మన ఉపయోగం కోసం చెప్పిన వాడు స్వామివారి లేక పెద్దలు మంచి విషయాలు చెప్పారు అమ్మా నాన్న చెప్పారు టీచర్స్ చెప్పారు కానీ ఏ సమయంలో ఎలా ఎప్పుడు చెప్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో జీవితం అంతా దాని ప్రభావం ఉంటుందే అది చెప్పవలసిన సమయంలో బహుశా చెప్పలేదేమో అని చెప్పని మన స్వామీజీలు ఏం చేశారంటే వివేకానంద ఇన్స్టిటా ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో ఇట్ ఈరో కేవలం ఆధ్యాత్మిక విషయాలు యోగ ధ్యానం నేర్పిస్తాము గుడికి నమస్కారం పెట్టి వెళ్ళండి మీకు జీవితంలో ఉపయోగపడేటువంటి అంశాలు ఇక్కడ నేర్పించడానికి కారణం ఏంటంటే మీరు మంచివాళ్ళైతే అవునా మీకు నమ్మకం కుదిరితే మీకు లాభం కలిగితే ఇందాక చెప్పా కదా పడతాం నేను చెప్తా అన్నప్పుడు బెనిఫిట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ జరిగితే అప్పుడు మీరే తిరిగి అలా తిరిగొచ్చిన వాళ్లలో కొందరైనా మంచి పనులు చేసేందుకు అంకితం అవుతారు జాతి భవిష్యత్తు మారుతుంది ఇది కమ్యూనికేషన్ కాదా ఓకే సింపుల్ క్యూన్ యువ మైండ్ మనస్సును శృతి చేసుకోండి ఒక వాయిద్యాన్ని వాయించడానికి ముందు శృతి సరిగ్గా ఉందో లేదో చూస్తారు శృతి సరిగ్గా ఉంటే చక్కని ఆనందాన్ని ఇచ్చే సంగీతం వినబడుతుంది శృతి బాగలేకపోతే శృతి సరిచేసేంత వరకు వాయిద్యాన్ని వాయించరు అది వీణ కావచ్చు సితారు కావచ్చు ఫిడేల్ కావచ్చు మృదంగం కావచ్చు తబలా కావచ్చు ఏదైనా కావచ్చు అలా మనస్సును కూడా శృతి చేసుకోవాలి పదిహేను నిమిషాల నుంచి నేను చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే మనస్సును సృష్టి చేసుకోవటం మనస్సును సృష్టి చేసుకుంటే ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి మనస్సు ఇక్కడే ఉంటుంది చెప్పింది వింటారు విన్నది మనస్సుకెక్కుతుంది పాటించడం మొదలుతారు బావుపడతారు మనస్సి లేదనుకో అంటే ట్యూన్ చేసుకోలేదనుకో ఏమవుతుంది అప్పుడు చాలా మంది ఇంటర్నెట్ తెలుసా అంటే కంప్యూటర్ ఉందా అంటే చేయత్తారు కదా వైరస్లు మాలావేర్ రాకుండా ఫైర్ వాల్స్ క్రియేట్ చేస్తాం కంప్యూటర్ లో కదా మరి మైండ్ కు ఫైర్ వాల్ లేదు చొచ్చుకుని వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో మనం చూసే సినిమాలు టీవీ షోలు రోడ్డు మీద పోస్టర్లు ఇంటర్నెట్ మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నది మేము మంచి మర్యాద వస్తుంది బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నారు వీళ్ళిద్దరు ఏదో మూతు మాటలు మాట్లాడుకుంటున్నారు మీకు అర్థమవుతుంది అని చెప్పేది నేను మంచిగా ఉండే కదా బట్ ఢిల్లీలో ఫైర్ వాల్ ఐ కాన్ ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ ఎంటర్నింగ్ ఇన్ మై మైండ్ ఇట్ జస్ట్ ఐఎం అబ్జార్వింగ్ చూస్తున్నాను వింటున్నాను ప్రతిదీ నాకు తెలుస్తోంది నేను స్టాప్ అని అన్నా కూడా కష్టం వీటి చెప్పేసినా వినబడుతూ ఉంటుంది మీకు అర్థమవుతోంది ఎంత పవర్ఫుల్ అందుకని మనం మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉంది ఆయన అర్థమైందా మీకు అది పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచాడు వెళ్ళిపోతే ఎట్లా ఇప్పుడు ఆయన ఎవరు ఎందుకు పిలుస్తున్నాడు వెళ్తా మంచిదా కాదా ఎన్ని ప్రశ్నలు వేసుకుని దాని సమాధానాలు చెప్పుకున్న తర్వాత దెన్ ఐ విల్ డిసైడ్ ఆన్ ది కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాకు ఆయన ఎప్పుడు ఆయన వస్తాను మోసం చేశాడనుకో ఊరికే నువ్వు కాదా మోసం చేశాడనుకో మోసం చేసాడమని అంటున్నాడు వెళ్తాం మనం అస్సలు వెళ్దాం అంటే ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేసుకోగలగాలి అనుభవం వచ్చిన తర్వాత ఫైర్ వాల్ అవుతుంది అనుభవం నానంత వడుకుని అందరినీ నమ్ముతానంటే కొంపడమునా కదా అందుకని చూడ shuring your mind ante artham entante learn to live in the present ante vartamanallo jeevinchandi time ni past present and future anjepe divide chesaru past is last once for all not available for us future has not yet arrived and hence not available so the only thing that's available for you is this present moment కొందరు గతపు ఆలోచనలు బాధలు తలనొప్పులతోనే సతమతమవుతూ ఉంటారు అంటే వర్తమానాన్ని మిస్ చేస్తారు కొందరు పట్టపగలు కూర్చుని రేపు ఎల్లుండి అని అక్కడ ఉంటారు అంటే వర్తమానాన్ని మిస్ చేస్తున్నారు ఫ్యూచర్ క్యాన్ నెవర్ బికమ్ పాస్ట్ డైరెక్ట్లీ ఇట్ మస్ట్ ఫస్ట్ బికమ్ డ్రాప్ బై డ్రాప్ డ్రిప్ బై డ్రిప్ సెకండ్ బై సెకండ్ ప్రజెంట్ అండ్ దెన్ ద ప్రజెంట్ విల్ స్లిప్ ఇట్ ది పాస్ట్ అంటే దీనివల్ల ఏమర్థమైంది మనకి గతం జారిపోయింది మంచి చెడు ఏదైనా గానీ నేర్చుకోవాల్సి నేర్చుకున్నాం గుర్తు పెట్టుకున్నాం భవిష్యత్తు ఇంకా రాలేదు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని విస్మరిస్తే చేయవలసిన పనులు చేయకపోతే కావలసిన ప్రిపరేషన్ లేకపోతే వీఆర్ మిస్సింగ్ ది ప్రజెంట్ వీఆర్ మిస్సింగ్ ది ప్రెసెంట్ బై డెఫినేషన్ వీఆర్ మిస్సింగ్ ది ఫ్యూచర్ ఆల్సో ఇది పోయింది అది పోయింది రెండింతలు నష్టం కదా అంటే ఇందాక నేను పడతల నెగితే అని లాభం లేదు లాభం లేని బేరీ నేను ఒప్పుకోను నేను అంగీకరించాను అన్నట్టు అంటే మనం మనస్సును ట్యూన్ చేసుకోవటం ఎందుకు అసలు ఎవరమ్మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఏం నేర్చుకుందాం వచ్చాం నేర్చుకున్నది ఉపయోగించుకోవటానికి వచ్చాం ఉపయోగించుకునే సంసిద్ధతతో వింటున్నామా లేదు మనస్ ఎటో పోతుంది వాల్సి అని చెప్పి నేను చెప్పటానికి మొదటి బొమ్మలో అమాయకత ఆశ్చర్యం ఇటు ఆఖరణ ఉన్న బొమ్మలో నాకు కొంత తెలుసు నువ్వే లేదామనుకుంటున్నావు ఏం చెప్తున్నావు నాకు అది మధ్యలో ఉన్న బొమ్మ గురించి నేను చెప్పక్కర్లేదు కళ్ళు వండర్ఫుల్ గా కమ్యూనికేట్ చేస్తాయి మనిషికి ఎంత తెలుసో ఎన్నో భావోద్వేగాలు మన మనస్సులో ఉంటాయి అవన్నీ కూడా కళ్లతో ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయవచ్చు కళ్ళు ఉన్నటువంటిది ముఖంలో ముఖంలో ఎన్ఎఫ్ఐ కండరాలు ఉంటాయట మసిల్స్ పెద్ద ఒక మసిల్ చీంపు చీన్ట మొత్తం ఎన్ఫ్ఐ కండరాలు ఈ ఎన్ఫ్ఐ కండరాల కాంబినేషన్ తో ఏడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ను చూపించవచ్చు నా జాతకా చూపించమంటే నేను చూపించలేదు ఒకటో రెండో వచ్చేమో మీకు అర్థమైంది ఎన్ఎఫ్ఐ కన్నరాలతో ఏడు ఎక్స్ప్రెషన్స్ చూపించవచ్చు అదేదో సినిమా గుర్తు రావటం పేరు బ్రహ్మానందం ఇన్స్పెక్టరు ఆలీనేమో పోలీస్ కానిస్టేబుల్ పెద్దానికి అంటుంటారు ఏదో సినిమా ఏదో క్వశ్చన్ అది కాదు వాడికి డైలాగే లేదు ఆ మొత్తం సినిమా మీద సినిమా మీద డైలాగ్ లేదు ఎక్స్ప్రెషన్ ఉంది ఒక్కోసారి ఆనందం ఒక్కోసారి తిక్కా ఒక్కోసారి నువ్వు విన్ తేనా ఒక్కోసారి నువ్వు శుద్ధ కదా ఏదో ఒకటి మొత్తానికి అంటే ఎందుకు చెప్తున్నాను నేను వితౌట్ యూంగ్ ఎ వర్డ్ వ్యూ క్యాన్ కమ్యూనికేట్ విత్ అవర్ ఐస్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్ ఘాట్ విత్ ది పవర్ ఆఫ్ విల్ నో ఎలెక్టింగ్ మోర్ ఎలక్టి నేను ఇప్పుడు మీకు ఒక స్లైడ్ చూపించాను దీన్ని ఇంటరాక్టివ్ గా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ నేను ఇప్పుడు జాగ్రత్తగా వినండి మిమ్మల్ని అడుగుతాను మీరు దానికి సమాధానం చెప్పాలి పాయింట్ నంబర్ టూ వరుసగా అడగను ఇక్కడ అడిగాక అక్కడ అడుగుతా అక్కడ అడిగాక అక్కడ అడుగుతూ అక్కడ అక్కడ అక్కడ మళ్లీ రెండోసారి వచ్చి అడుగుతాను ఏం చేయాలి అది చూసి మీకు అనిపించిన ఒకే ఒక్క పాయింట్ చెప్పాలి దాని గురించి మీరు పది పాయింట్లు చెప్పొచ్చు నాకు వద్దు ఒక్క పాయింట్ చెప్పాలి సెకండ్ పర్సన్ అడిషనల్ పాయింట్ చెప్పాలి థర్డ్ పర్సన్ మొదటిద్దరు చెప్పింది కాక మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఐదో పాయింట్ చెప్పాలి ఇంతే రూల్స్ అర్థమైందా మళ్ళీ చెప్పాలా రూల్స్ దాటి కదా వెరీ గుడ్ చెప్పు కలర్ఫుల్ రంగులున్నాయి కదా చెప్పమ్మా ్యూటిఫుల్ తప్పేముంది గుడ్ చెప్పు సర్కిల్ సర్కిల్ కనపడుతుంది కలర్స్ జాయిన్ అయ్యాయి ఐదు రంగులున్నాయి పెన్సిల్ ఆహా పెన్సిల్ అన్న కొత్త పదం చెప్పావు కరెక్ట్ పాయింట్ ఎందుకంటే ఇట్లా రోజు చెప్పింది చెప్పొద్దు పాయింట్ యాడ్ చేయమని చెప్పా కాబట్టి పెన్సిల్ అని చెప్పావు రైట్ టూ రోజుల్ టూ రోస్ దానికో సెంటర్ ఉంది కలర్స్ అని చెప్పిండ్రు పెన్సిల్ అని చెప్పిండ్రు సర్కిల్స్ అని చెప్పిన మూడు చెప్పిన పాయింట్ రిపీట్ చేస్తే ఎట్లా కలర్ సర్కిల్స్ అంటారు కలర్ అయిపోయింది కదా కలర్ అన్న పదం వాడబడింది పెన్సిల్స్ వాడబడింది సర్కిల్ వాడబడింది సెంటర్ వాడబడింది కొత్త పాయింట్ చెప్పాలి నాకు రెయిన్బో కలర్స్ రెయిన్బోలు కొత్త పాయింట్ పోనీ కలర్సే కానీ ఏంటి చేస్తే పాయింట్ నేను పెన్సిల్స్ అన్ని పెన్సిల్స్ అన్ని జాయిన్ తే ఆ పాయింట్ కూడా ఎవరో వాడినట్టున్నారు పెన్సిల్స్ నిలబెట్టారా అది చెప్పొచ్చుగా పెన్సిల్స్ పడుకోబెట్టారు చెప్పచ్చు నేను పెన్సిల్ నిలబెట్టరు పెన్సిల్స్ పడుకోబెట్టారు కొత్త పాయింట్ చెప్పాలి చెప్పు పెన్సిల్స్ ఒక పాయింట్ వైపు సూచిస్తున్నాయి కొని పర్వాలేదు సీక్వెన్స్ అంటే నీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడు సీరియల్ నంబర్లు ఉంటే వరుసగా పెట్టారు షఫుల్ చేశారు నంబర్ ప్రకారం లేదని చెప్పొచ్చు నాట్ ఇన్ సీక్వెన్స్ అంటే అప్ అండ్ డౌన్ ముందుకెళ్ళాయి కొన్ని వెనక్కున్నాయి ఇందాక ఎవరో రెండు టూ రోస్ అనేది అన్నారు అంతేనా సార్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఎలా అంటున్నాము అక్కడ ఒక్క సీక్వెన్స్ ఒక్క ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంది కదా షార్ప్ పెన్సిల్స్ లాంగ్ పెన్సిల్స్ కొన్ని పెన్సిల్స్ షార్ట్ కొన్ని పెన్సిల్స్ లాంగ్ ఉన్నాయి దే ఆర్ షార్ చెక్కిన పెన్సిల్స్ యూనిటీ యూ ఫీల్ దట్ దట్ పిక్చర్ ఈస్ షోయింగ్ సమ్ యూనిటీ సూర్యుడు సూర్యకిరణాలీకు అనిపిస్తూ ఉన్నాయి డిజైన్ నలభై దిస్ సమ్ ఆర్గనైజేషన్ మండలెక్క పెట్టేజ్ ఎవరో చెప్పారు షార్ పెట్ పెన్సిల్స్ అని చెప్పారు త్రీ ఎయిటీ నేను అనుకుంటాను ఉజ్జాయింపుగా ఒక ఇరవై ఐదు ముప్పై మందిని అడిగాను కొంచెం అటు ఇటు కదా అసలు ఈ ప్రయోగం ఎందుకు చేశాను నేను వన్ బై వన్ టు గెట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఐడియాస్ different థాట్స్ ఎవరి డిఫరెంట్ పర్సనాలిటీస్ అమ్మా డిఫరెంట్ ఫ్రం అదర్ different ఆర్ ఆల్ డిఫరెంట్ యునీక్నెస్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ విజన్ ఓకే ఇప్పుడు నేను మనం చేసిన ప్రయోగం ఎందుకు చేశామో దాని ఆంతర్యం ఏమిటి దాని నుంచి మనం మన జీవితానికి సంబంధించి గ్రహించవలసినటువంటివి ఏమిటి కమ్యూనికేషన్ స్కిల్స్ కు సంబంధించి గ్రహించవలసిన వంటివి ఏమిటి అని నేను చెప్తాను క్లియర్ కొత్త పాయింట్ చెప్పండి అన్నప్పుడు ఇబ్బంది పడ్డారు ఒకటి రెండు మూడు నాలుగు అడిగిన వాళ్లకు చాలా తేలిక కలరు అరేంజ్మెంట్ అది ఐదో మనిషి పదిహేనో మనిషి ఇరవై ఐదో మనిషి చాలా ఇబ్బంది పడ్డారు నేను అనుకున్నవన్నీ చెప్పేశారే వీళ్ళు ముందు చెప్పిన నేను అనుకున్నవన్నీ చెప్పేశారు అంటే నేనేం చేయాలి కొత్త పాయింట్ చెప్పన్నాడు ఈయన తర్వాత రెండోసారి కూడా అడుగుతా అన్నాడు అంటే ఓసారి చెప్పేశాక అడగలే మైళ్ళు వచ్చి అడుగుతాను మీకు అర్థం అవుతుందా ట్యూనింగ్ ది మైండ్ తెలిసిందా ఎదుటి చెప్పింది బాగా వినాలి వింటేనే కొత్త పాయింట్ చెప్పగలన విషయం తెలిసిందా కాన్సంట్రేషన్ కావాలని తెలిసిందా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాయింట్స్ చెప్పడం అయిపోయిన తర్వాత నీకు మిగిలింది తక్కువైనప్పుడు అందులో లోచూపుతో లోతుగా చూస్తే తప్ప నీకు కొత్త పాయింట్ తెలియదని తెలిసిందా ప్రయోగంలో ప్రయోజనం నిర్వహించిన ప్రయోగంలో ప్రయోజనం ఏంటో చూపించా ఫస్ట్ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్ ఏమి రాసుకోవద్దు మీరు నాకు నేను అది మీకు ఫ్రీగా పంపిస్తాను టైం వేస్ట్ చేయకండి రాసుకుంటూ ఓ పేజీలు నిండిపోతే ఇక్కడ నిండిపోవాలి వినండి ఓ పని చేయాలి ఇవాళ నైన్ కి వెళ్లిపోయే ముందు పులోటి వైట్ షీట్ ఫ్రమ్ యువర్ నోట్బుక్ దట్ ఆల్ ది గర్ల్స్ హూ హ్యావ్ ఈమెయిల్ ఐడి రైట్ నోట్ డౌన్ దేని ఈమెయిల్ అవన్నీ నాకు పంపక్కర్లా ఎవరో ఒక్క అమ్మాయి నాకు తన ఇమెయిల్ ఐడి పంపిస్తే ఇవాళ సాయంత్రానికే రాత్రికి నేను ఆ ఒక్క అమ్మాయికి ఇమెయిల్ పంప్లి దట్ గర్ల్ ఇన్ టర్న్ విల్ సెండ్ ఇట్ టు ఆల్ అదర్ గోల్స్ ఫార్వర్డ్ ది మెయిల్ క్లియర్ నంబర్ టూ డిటో ఫర్ ది బాయ్స్ ఉల్అౌట్ వన్ వైట్ షీట్ ఆఫ్ పేపర్ ఆల్ దోస్ హు హావ్ యువర్ ఈమెయిల్స్ రైట్ ఇట్ దూ గివ్ మి ఓన్లీ యువర్ ఈమెయిల్ టేక్ ది ట్రబుల్ ఆఫ్ క్లియర్ అందుకని రాసుకోవద్దు ఏదైనా ఉపన్యాసంలో పాయింట్ రాసుకోవాలనుకుంటే రాసుకోవద్దు నాకేం అభ్యంతరం లేదు రాసుకుంటే నాకు కష్టం ఏంటి పాయింట్ మిస్ అవ్వదు అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సాధారణంగా అబ్జర్వేషన్ మనం కళ్ళతో చేస్తాము కొన్ని సందర్భాలలో చెవులతో కూడా చేస్తాము అందుకని కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉంటే తప్ప ఎడిషనల్ పాయింట్ చెప్పలేము కాన్సంట్రేషన్ ఉంటే తప్ప ఎవరేం చెప్తున్నారో వినాలి వాళ్ళు నేను అనుకున్న చెప్పారో చెప్పలేదో తెలుసుకోవాలి ఐ మస్ట్ ప్రిపేర్ ఎ లిస్ట్ యాక్సెప్ట్ రిజెక్ట్ ఆల్ దిస్ పాయింట్స్ ఎగ్జాస్టెడ్ సెట్స్ ఫాదర్ డీపర్ అండ్ దెన్ కమ్అట్ ఇట్ సంథింగ్ క్లారిటీ ఒక ఆయన చెప్తూ ఉంటే నేను ఊరికి హెల్ప్ చేయడానికి అడిగాను లేదన్నట్టు మాట్లాడాడు నన్ను పెన్సిల్ నిలబెట్టారా పడుకోబెట్టారా అన్నా నీకు అర్థమైందా క్లారిటీ ఒక ఆయన పెన్సిల్ నలభై ఉన్నాయన్నాడు అంటే ఈయన ఏం చేశాడు అక్కడ దాకా వెళ్ళి ఇటు వస్తూ ఉంటే నన్ను అడుగుతాడేమో అడిగితే చెప్పాలి కదా ఇతరులు చెప్పి చెప్పకూడదు కదా అందుకని కొత్తగా చెప్పాలి కదా తరచి చూడాలి కదా కేర్ఫుల్ అబ్జర్వేషన్ అవసరం కదా లెక్క పెట్టుకున్నాడు ఆయన అదృష్టం కొద్ది ఇంకెవరు ఇప్పుడు ఎవరైనా నలపై ఉన్నాయి సార్ పెన్సిల్స్ అని అంటే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయవచ్చు క్రియేటివిటీ సృజనాత్మకత ఎప్పుడు బహుశా ఒక్క బొమ్మ గురించి ఇన్నిసార్లు మీరు ఆలోచించుండరు ఇంతమందితో ఎప్పుడు ఈ ప్రయోగం చేసి ఉండరు అర్థమైందా ఎందుకు చేశారు ఈ చిన్నపిల్లల ఆట నిజానికి మీకు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఉండొచ్చు మీకు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ చిన్న ఆటతో మనం గ్రహించవలసింది ఉంది అని చెప్పటం వల్ల ఇలా చిన్నప్పటి నుంచి ఎన్నో చిన్న విషయాల నుంచి మనం గ్రహించవలసింది గ్రహించకుండా విస్మరించామో పట్టించుకోలేదు లచనయ్యాయి ఎన్నింటినో కోల్పోయాము జీవితంలో పరిపూర్ణంగా మనం తెలుసుకోవటానికి ఈ ప్రపంచానికి వచ్చాము సమయాన్ని వృధా చేసుకోకూడదుర్రు వ చేసుకోకూడదు అనవసరమైన చెత్త నింపుకోకూడదు అవసరమైన వాటితో అక్కడ స్థానాన్ని కల్పించాలి రైట్ ఆ తర్వాత కమ్యూనికేషన్ ఇప్పుడు నేను ఏం చేశాను అసలు క్లాస్ మొదలెట్టినప్పుడు కూడా మీకు చాలా స్పష్టంగా ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ రూల్స్ అని చెప్పేసి ఆ స్లైడ్ చూపించి ఇది ఇంటరాక్టివ్ నేను మిమ్మల్ని అడుగుతాను రూల్స్ ఇవి వరుసగా అడగను ఇక్కడ అడిగి అక్కడ అడిగి మళ్ళీ అడుగుతాను क्लारी कम्यूनिकेटा अला कंपारीजनिक चार मंदिर एम चार तपदी ना अंत इंदी ఏం చేశారంటే బాహ్యంగా కనపడుతున్నటువంటి విషయాలు పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ రెయిన్బో అరేంజ్డ్ అనే వైట్ పేపర్ ఫార్టీ పెన్సిల్స్ అని చెప్పారు మంచి పాయింట్సే కాదని అన్ను కొందరు ఏం చేశారు సార్ ఐ సీ యూనిటీ దే ఐ సీ సన్ అండ్ ది సన్ రేస్ దే అంటే కొత్త డైమెన్షన్ లో ఆలోచించారు ఎందుకు కొత్త డైమెన్షన్ కొత్త డైమెన్షన్ లో ఆలోచించడం అవసరమైంది మీకు ఎందుకంటే మామూలుగా అందరూ అనుకునే పాయింట్స్ అయిపోయాయి you have to prove that you are different from the rest of the crowd those who prove that they are different from the rest of the crowds will come off in life intha vivarangaya eduku cheptunnanante re podduna meer edaina okati gamaniste androlu gaandabamma insaalu urledamnu kaadu కలర్ కాంబినేషన్ ఏమిటి ఆయిల్ పెయింటింగ్ పెన్సిల్ స్కెచ్ బ్లాక్ అండ్ వైట్ ఆ కలర్ ఉందా పాగాతో ఉన్నాడా పాగా లేకుండా ఉన్నాడా చేతులు ఎలా మరో రకంగా ఉన్నాడా ఫ్రేమ్ ఎలా ఉంది సైజ్ ఎంత ఉంది పోస్ట్ కార్డ్ ఎంత ఉందా పెద్ద బొమ్మ అంటే ఒక విషయం గురించి ఎన్ని విషయాలు గ్రహించే అవకాశం ఉందో అన్నింటినీ ఒక్కసారి ఇలా ఎప్పుడైతే గ్రహించే కాన్సన్ట్రేషన్ మీ మైండ్ కు అలవాటు చేస్తారో బికమ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళు విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆర్డినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆర్డినరీగా ఉండిపోతారు ఓ వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ గా చేరాడు పట్టుబట్టి రెండు సార్లు మూడు సార్లు కూర్చున్నాడు ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కి ఎంత తెలివితేటలు ఉండాలి జ్ఞాపక శక్తి ఉండాలి అందరు కానిస్టేబుల్స్ కి అందరు సబ్ ఇన్స్పెక్టర్ కు ఉంటుందా ఉండదు అలా సబ్ ఇన్స్పెక్టర్లు అయినోళ్లే ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు అని చెప్తామా కాదు ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్తామా కా అంటే ఏం నేర్చుకోవాలి మనం ఏ లో స్టార్ట్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ హైఎం వర్ఫెక్ట్ ఎలా పద్దతులు తెలుసుకో పద్ధతులు తెలుసుకొని వర్క్ చేసుకోవాలి ఓకే కంపారిజన్ పోటీ అనమాట పోలిక పోటీ కాంపిటీషన్ అంటే పోటీ కంపారిజన్ ఏంటి ఈఎంఐ పాయింట్ చెప్పింది ఈఎంఐ పాయింట్ చెప్పింది ఈఎమ్ఐ పాయింట్ చెప్పింది ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్కి ఉదాహరణకి సెంటర్ అన్నారు చాలా మంది సర్కిల్స్ అన్నారు కదా సార్ నాకు గోల్ కనపడుతోంది సార్ అని ఎవరు అన్నారు ఇప్పుడు ఈ టర్మినాలజీ ఎవరికి వస్తుంది మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళకి ఈ టర్మినాలజీ తెలుస్తుంది లేకపోతే గోలు ఏదో లీడర్షిప్ క్వాలిటీ ప్యూనిటీ ఇవి తెలియదు అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీరు ఏ సబ్జెక్ట్ చదువుకుంటున్నారో నాకు తెలియదు వైడ్ రీడింగ్ కనుక ఉన్నట్టయితే డిఫరెంట్ ఏరియాస్ తో ఎక్స్పోజర్ కనుక ఉన్నట్టయితే మీ ఒకాబులరీ కనుక పెరిగినట్టయితే కమ్యూనికేషన్ కు ఒకాబిలరీ వాడుకుంటాం కాబట్టి ఎక్కువ ఒకాబలరీ ఉన్నవాడు ఎక్కువ ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతాడు అవునా కదా మొన్న నుంచి ఏమైనా ఓవర్ ల్యాపింగ్ లేదు కదా సో అంటే ఎందుకంటున్నానంటే ఉన్నట్టయితే మళ్ళీ మీరు మర్చిపోయారు కదా నేను చెప్పిన కండిషన్ అని చెప్తా తర్వాత క్రియేటివిటీ సృజనాత్మకత అసలు చూసే కోణంలో మామూలుగా కనబడుతోంది రైట్ అదే పాయింట్ తొంభై చెప్తారు బట్ ఐ డూ సీ వాట్ యూ ఆర్ సీయింగ్ బట్ ఐ కెన్ ఆల్సో సీ సంథింగ్ ఎల్స్ అదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ దాట్ ఈస్ మై డిఫరెన్స్ పాయింట్ చెప్తాను సాగరాజ స్వామి కుతులు చాలా పాపులర్ చాలా మంది పాడతారు ఆరాధనోత్సవాలలో నాలుగైదు వందల మంది కూచుని వాయించడము వాద్యం వాయించడము లేకపోతే పాడతారు ఉదాహరణకు ఆ శంకరాభిణ సినిమాలో ఒకటి రెండు చాగరాయకృతులు విన్నప్పుడు బోర్గొట్టిందా ఆనందం అనిపించిందా ఎందుకని ఆ సన్నివేశం ఆ కథలో ఆ సీను ఆ పాడిన ఆయన ఇది సంగీతం కూర్చుని ఆయన ఇది డిఫరెంట్ బికమ్ ఎక్స్ట్రాడినరీ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎబిలిటీ సార్ మా రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్ మా అమ్మ చదువుకోలేదు నాన్న చిన్న ఉద్యోగము నేనే ఏదో అవస్థపడితే ఇక్కడ దాకా వచ్చాను సార్ సిటీకి మన్యు మధ్య వచ్చాను సార్ ఎందుకు ఫీల్ అవుతావు అబ్దుల్ కలాం బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ పుట్టాడు డబ్బు నా డబ్బాయా కాదే ఏ స్థాయికి రీచ్ అయ్యాడు స్కై స్థితి లిమిటేషన్స్ లేవు కష్టపడి పని చేస్తే కొంచెం అదృష్టం సహకరించాలేమో నాకు తెలీదు గాడ్ విల్ నాట్ డిజపాయింట్ యూ ఇఫ్ యూ వర్క్ హార్ట్ ఓకే తర్వాత కమిట్మెంట్ నిబద్ధతతో చేయాలి ఒక పని అందుకే ఇందాక బిగినింగ్ లో ఏం చెప్పాను ప్రాక్టీస్ చేయాలి నేర్చుకున్న పాయింట్ని ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి ఉదాహరణకి ఏదో బామ్మ న్యూస్ పేపర్లో వస్తుందో ఎవరు నలుగురు ఫ్రెండ్స్ కాలేజీలో చదువుతున్నారు మీరు ఫ్రెండ్సా ఎవరు ఎవరెవరికి తెలీదా అంతా కొత్తనా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎవరు రాలేదా ఎవరు ఫ్రెండ్స్ కదా రైట్ మామూలుగా కూర్చుని ఏదో మాట్లాడుకునే బదులు ఏదో స్లిప్ కటింగ్ ఏదో ఒకటి తీసుకుని చూసి దీనిలో ఏం కనబడుతున్నాయో చెప్పు నేను ఎక్స్ట్రా పాయింట్ చెప్తా నువ్వు ఒకటి చెప్పు నేను ఒకటి చెప్తా ఇది టైం వేస్ట్ అయ్యింది వేస్ట్ కాదే put your time to profitable and proper use learn to concentrate and learn to develop your creativity with commitment then it is continuous improvement don't stop come up unna sthiti nunchi unnata sthithiki undavachana sthithiki udartha sthithiki utkrushta sthithiki cherukovatan kosame manam karma tapadi అంతే తప్ప ఇప్పుడు ఉదాహరణకి ఎవరు బాగా చెప్పారు అనుకున్నాం బాగా మాను అయిపోయిందని తెలుసు నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఐ విల్ నాట్ ఫర్దర్ డూ ఎనీథింగ్ అని అనుకోకూడదు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈస్ నెసరీ అమాయకంగా పుట్టినటువంటి మనం చిన్నప్పుడు నిద్రపోవటం ఏడవటం నవ్వటం పాల్దాగటం అంతే ఇంకేమీ తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరలు తొలగటం వల్ల అమాయకత తగ్గి మధ్యలో మాయ కమ్ముతుంది అది వేరే విషయం గాని మనం ప్రశ్నించే సామర్థ్యంతోనే మనం ప్రపంచాన్నించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఇది షర్టు అది బుషర్టు ఇది టీషర్టు ఎలా తెలిసింది మీకు అర్థమవుతుందా అంటే శాంపుల్స్ వచ్చాయ కళ్ళ ముందు ఇది బనీను ఇది మామూలు బేను ఇది హ్యాండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది స్వెట్టరు ఇది స్టైప్స్ ఇది గళ్లు ఇది ఏదో కలరు ఇది డిజైన్ అంటే నేను ప్రతిదీ ప్రశ్నిస్తేనే తెలుసుకోగలుగుతున్నాను ప్రశ్నించలేకపోతే తెలుసుకోలేకపోతున్నాను ఇందాకొక స్టేట్మెంట్ చెప్పా అవర్ మైండ్ ఈ నథింగ్ బట్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ అవర్ థాట్స్ అని చెప్పి ఉన్న ఆలోచనలు తెలుసుకున్న ఆలోచనలు వచ్చిన ప్రశ్నలు ప్రశ్నలు వేయటం వల్ల తెలుసుకుంటున్న కొత్త ఆ విషయాలు ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది చెప్పింది అర్థమైందా రైట్ అంటే ఇక్కడ నేను ఏం మిమ్మల్ని గ్రహించాలని అనుకుంటున్నా చిన్న ప్రయోగం చేద్దాం టైం అవుతుంది చిన్న ప్రయోగం చేద్దాం ఎప్పుడో ఏది అది ఎయిట్ క్లాస్ స్టార్ట్ చేశా ఎయిట్ ఫార్టీ ఫైవ్ నిమిషాలు ఎవరు నా గడియారాలు చూసుకున్నారా ఎందుకు చూడలే మామూలుగా మర్చిపోయిట్టు కంటే ఎందుకు చూడలేదు గడియార్లాస్ మీద కాన్సంట్రేట్ చేశారు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ యొక్క అడ్వాంటేజ్ అర్థమైందా ఫస్ట్ సార్ డిట్ ఇట్టి ఎప్పుడైపోతుంది క్లాస్ ఇంత బోగోడుతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఈ కాన్సన్ట్రేషన్ లో మీరేమన్నా గాలి తీసుకోవటం గాలి మీద పెట్ట మర్చిపోయా ఎవరు మర్చిపోయి చేయద్దాం సో గాలి పిల్చుకుంటున్నారు గా రోజు పెడుతున్నారు దీన్ని వాలంటరీ యాక్షన్ అంటారు అసంకల్పిత చర్య నీతో ప్రమేయం లేకుండానే భగవంతుడు ప్రకృతి మనకి ఇచ్చిన సామర్థ్యం వల్ల మనం చూస్తూనే ఉన్నాం గాలి పిలుచుకుంటున్నాం గా రాస్తున్నాం గాలి పిలుచుకుంటున్నాం గా అన్ని పనులు జరిగిపోతున్నాయి కదా వేదో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారనుకుందాం ఆ జీర్ణం స్టార్ టు స్టాప్ స్టార్ట్ స్టాప్ ఏమైనా ఉన్నాయా బటన్స్ అక్కడానికి నేను విధానాలు పడిగా జీర్ణం అయిపోతుంది ఇంటికి వెళ్తే మళ్ళీ ఆకలిస్తుంది ఇది మీకు తెలుసు కదా రైట్ ఇప్పుడు నేను మీరు చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాం ఇందాకట్లాగా ఇరవై ఇరవై మందిని అడగను నలుగురు ఐదుగురిని అడుగుతాను పని ఎనిమిది మందిని అడుగుతాను నేను ఏంటంటే మీరు కాసేపు ఆలోచించటం మానే ఏం చేయాలి గాలిభిక్షం కాదు ఆలోచించటం మానే మానేసి ఏం చేయాలి నేను చెప్తా కదా ఓ ప్రశ్న అడగన్ వేర్ ఆర్ వేర్ ఫ్రం వేర్ డూ ఐ కమ్ ఎక్కడ ఉంటారు అది అది అనుకుంటారు ట్రాన్స్లేట్ చేసిన నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ కాలేజీలో చదివావు ఆస్నే క్వశ్చన్ అమ్మా అన్నైపోయినాయా మరి ఇందాక పెన్సిల్ ఉన్నప్పుడు ముప్పై మంది చెప్పిండ్రు మరి ప్రశ్నలు అడగమంటే ముగ్గురు నలుగురు అన్నీ అయిపోయినాయ అంటారు ఏంటమ్మా ఫోన్ ఫ్రేమ్ అని కూడా అడగొచ్చు కదా ఫోన్లే వాట్ ఇస్ ద స్లైడ్ స్లైడ్ లో ఏముంది కనపడితే ప్రశ్న అడగమన్నా నేను క్వశ్చన్ మార్క్ ఏ రంగులో ఉంది అని నన్ను అడుగు నేను చెప్తానో లేదో అది వేరే విషయం నెక్స్ట్ ప్రాపర్ నాన్నది నా ఊరేది ఎక్కడ పుట్టి పెరిగాను నా మాతృభాష ఏ జిల్లా ఏ మండలం ఏ యాస ఏ భాష ఏ గోసూ మ ప్రశ్న చాలా మంది నన్ను అడగలేదు అని చెప్తున్నా ఏదో నీకు తోచింది అడిగాడు ఎప్పటించి చేస్తున్నారు ప్రొఫెషన్ ఏమిటి క్వాలిఫికేషన్ అమ్మా ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు నాకు అర్థం కాదు ఇంగ్లీష్ ఇంపులు చేసుకోగానే ఆయన వేరే సంగతి ఈ ప్రశ్న తెలుగు అడుగు వై ఆర్ యు సో కాన్ఫిడెంట్ చెప్పులు అడగవు ఇక్కడే ఎందుకున్నారు ఇంకో చూడరు రమ్మని ఫీల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను ఇవాళ ఇంట్లో ఆస్తిపాస్తున్నావా ఇప్పుడు జోబులు ఎంత ఉన్నాయని అడుగుతున్నావా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అడుగుతున్నావా ఇంకం టాక్స్ ఓ పదిహేను ఇరవై మందిని అడిగాను కదా అందరూ చక్కని ప్రశ్నలు అడిగారు కదా ఊరి ఏమి పేరేమి ప్రాంతం పని ఏమిటి చదువు ఏమిటి క్వాలిఫికేషన్స్ ఏం చేస్తూ ఉంటావు అన్ని ప్రశ్నలు అడిగారు వినండి అన్నిటికీ ఒకటే సమాధానం అసలు ఆలోచించటం మాన ఏండర్ అంటే ప్రశ్నలు ఎట్లా అడిగారా మీరు హౌ కుడ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్ వెన్కింగ్ ఆలోచించకుండా అడిగారా అబ్బో చూడ ఆలోచించకుండానే చూస్తారా ఆలోచించకుండానే తి అసంభవం నీకు ఒక చిన్న రహస్యం చెప్తాను యునాట్ స్టాప్ థింకింగ్ or when i have deliberately asked you to stop thinking the further processes that the mind is capable of it cannot perform hence you cannot ask me a question even everyone grahistharemo ani cheppana aswato chusa sir aalochana maane yunnaru ga sir questions etlu aduguthaam sir ani mee mind that follow endukani manasu kootu ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేనేం చెప్పా అసంకల్పిత చర్య గాలి పీల్చుకుని గాలి వదిలిపెడుతున్నారు అలా అని మీకు అర్థం అవుతుందా అంటే ఆలోచించకుండా ఉండలేము ఆలోచన ప్రశ్నలతో కొనసాగుతుంది ఎక్కడ ఆలోచన ఉందో అక్కడ ప్రశ్నలుంటాయి ఎక్కడ ప్రశ్నలున్నాయో అక్కడ ఆలోచన ఉంటుంది ఎక్కడ ఆలోచన ఉన్నతమైతే ప్రశ్నలు ఉన్నతము ఆలోచన మట్టస్థమైతే ప్రశ్నలు మట్టస్థము నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో ప్రపంచంలో నేర్చుకోవటం అనేటువంటిది కదా చూస్తున్నాను పట్టించుకోవటంలా తెలుస్తుంది అంటే పట్టించుకోవడం అంటే ఆలోచించడం ప్రశ్నించడం నేర్చుకోవడం అని చెప్పి మీకు అర్థమైందా ఇప్పుడు ఎంత పవర్ఫుల్ మైండ్ మనకు భగవంతుడు ఇచ్చాడు గ్రహిస్తే దాన్ని ఏం చేసుకోవాలో ఎలా వాడుకోవాలో మనకు తెలుస్తుంది అది సో విల్ మోల్ ఇట్ ఫాదర్ బి ఇస్ ఈక్వల్ టు థర్టీన్ ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఎందుకన్నా మంచిది పెద్ద ఏం వద్దంటే ఏమంటాడు ఏం ఒప్పేసుకుంటే నష్టం లేదు ఒప్పుకోవు అమ్మా అర్థమే కాలేదు బి ఇస్ ఈక్వల్ టు థర్టీను ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని అడిగానమ్మా ఇందులో అర్థం కాకపోతే ఏమిటి చెప్పు అని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు డైకాటమస్ సిచువేషన్ తిన్నావా తినలేదా అని అడిగా తిన్నానని చెప్పి జీడిపీ పెడతాడు కాజు కాజు పాకం పెడతాడో అందుకని తినేదని చెప్తే లాభమా తిన్నానని చెప్తే లాభమా ఇంత చర్చకు అవకాశం లేదు మీకు అర్థం అవుతుందా స్ట్రైట్ ఆన్సర్ ఎస్ఆర్ మొదటి ఆయనతో తింటాం ఇష్టం లేదు తినొచ్చానని చెప్పు అబద్దం చెప్పు నీ ఇష్టం అని అబద్ధం చెప్పడం మంచిది కాదు నీ ఇష్టం అబద్ధం చెప్తావు నిజాన్ని చెప్తావు పాయింట్ అర్థమైంది కదా ఎక్కడ ఉన్నాం మనం ఉన్నాం ఎవరైనా బీజుకోల్ టు థర్టీన్ అని నమ్ముతారా ఏం చదువుతున్నావు ఏసీ ఎలక్ట్రానిక్స్ గుడ్ ఈ అమ్మాయి సమాధానం చెప్తోంది నాకు బీలో ఒకటి మూడు ఉన్నాయి సార్ అవి కలిపితే బి అవుతుంది విడదీస్తే పదమూడు అవుతుంది అని ఈ సమాధానం ఇంత ఇప్పుడు చెప్పా కాదు చెప్పక ముందు ఊహించిన వాళ్ళు చేస్తాడు అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో చాలా అదృష్టవంతుడు ఇంత తెలుగు గల వాళ్ళకి చెప్పేస్తున్నారు రైట్ చూసే దృక్కోణంలో ఉంటుంది అల్జీబ్రాలో ఎక్స్ అని ఇట్ క్యాన్ ఎక్వైర్ ఎనీ వాల్యూ తెలియనప్పుడు మనం ఎక్స్ అనుకుంటాం సబ్స్టిట్యూట్ చేసి తెలిసిన వాల్యూస్ తెలియని వాల్యూస్ కనుక్కుంటాం ప్రోసెస్ ఏమన్నా వచ్చు వట్ ఎవర్ వాల్యూ ఐ గివ్ టు ఇట్ ఎక్వైర్స్ దట్ వాల్యూ ఇప్పుడు చూడండి పన్నెండు పదమూడు పద్నాలుగు అని రాసి ఏసీల మీద నేను గనక మోసివేస్తే మీకు అది పదమూడు అనే నిస్సంశయంగా అనిపిస్తుంది పన్నెండు పద్నాలుగు క్లోజ్ చేసి అది చదవండి అంటే తప్పకుండా బి అనే చదువుతారు మరోలా చదవటానికి వీల్లేదు అంటే అది ద్విపాత్రాభినయం చేస్తోంది అనమాట ఏ సీల మధ్య కూర్చుంటే బి అవుతోంది పన్నెండు పద్నాలుగులో మధ్య నిల్చుంటే పదమూడు అవుతుంది అంటే అది ఏమిటో తెలుసుకోవటానికి ఇంకేమై ఉంటుందో తెలుసుకుంటే ఏమయ్యే అవకాశం ఉందో గమనించే మనకు ఏర్పడుతుంది వాట్ ఎల్స్ ఇట్ కుడ్ బి రిజ్ ఆర్పియస్ బి చూపించారు ఏంటంటే ఏమని చెప్పుండేవాడు మీరు మీరు మీ గురించి ఎందుకున్నాడు ఇది బి ఇస్ ఈక్వల్ టు థర్టీన్ అని చిన్న హింట్ ఇచ్చా పాసిబుల్ మ్యాథమెటికల్లీ పాసిబుల్ ఆ సపరేట్ చేస్తే బీ థర్టీన్ లా ఉంటుంది కదా ఒక ఆలోచన ఆలోచన యొక్క కొనసాగింపు శక్తిని పెంచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం ఏం బొమ్మమ్మాది పాటు కుండలు తయారు చేసేటువంటి బొమ్మ ఇంత మట్టితో ఇంత కుండను తయారు చేయవచ్చు ఇంత మట్టి ఐదు రూపాయలు ఇంత కుండ యాభై రూపాయలు మట్టిలో ఏమీ పొయ్యలేము నిల్వ ఉంచుకోలేము మట్టి కుండలో పాలు నీళ్లు మజ్జిగ పెరుగు బియ్యం పప్పు ఉప్పులు ఏదైనా దాచుకోవచ్చు వాల్యూ ఎడిషన్ మట్టిలా మిగిలిపోవద్దు ఉపయోగపడే కుండలా తీసుకెట్టుకుంది Don't remain a lump of clay to become a part of this universe. Clear? Adding value is what I am discussing. Communication skills adds value to your life. Me will en chow tu naro ye mu joga ches tu naro chewo tu naro ni changa ni మీకు గనక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ ప్రకటన సామర్థ్యాలు భావ ప్రకటన నైపుణ్యాలు ఈ భావ ప్రకటన నైపుణ్యాలు గనక బాగా ఉన్నట్టయితే మీరు జీవితంలో పైకొస్తారు అవి లేకపోతే తెలివితేటలు ఉండొచ్చు చెప్పటం చేత కాదు తెలివి మనస్సు వాడుకోవటం చేత కాదు అప్పుడు స్టఫ్ ఉన్నా మనం ఆగిపోవాల్సి వస్తుంది కెన్ వీ ఎవర్ రిమైన్ వితౌట్ కమ్యూనికేటింగ్ వీఆర్ కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ కమ్యూనికేటింగ్ చిత్రమైన రహస్యం ఏమిటంటే నిద్రపోతున్నప్పుడు కూడా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అదేమో మనం ఇంటర్నల్ ఇఫ్ ఐఎమ్ డ్రీమింగ్ దట్ మీన్స్ మై మైండ్ ఈజ్ వర్కింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ అని చెప్పే అర్థం ఐఎమ్ కమ్యూనికేటింగ్ ఉదాహరణకు నువ్వు ఒక అదేమిటది ఒక భయంకరమైన క్రైమ్ సీన్ టీవీ సీరియల్లో చూసి పడుకున్నావు అనుకుంట రాత్రి నీకు నిద్రలో వస్తుంది అంటున్నా నీకు తెలీదు అమ్మో నాన్నో ఎవరో చూస్తున్నారు చూసి అది అని అడుగుతారు అంటే కమ్యూనికేట్ చేస్తున్నట్టే కదా నీకు తెలుసా నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నట్టు తెలీదు ఏ ఫీలింగ్ కమ్యూనికేట్ మామూలుగా మనం మేల్కొని ఉన్నప్పుడు చెప్పాలా అబద్ధం చెప్పాలని ఆలోచించి అప్పుడు మన ఏదో వేషాలు మనం నిద్రో వేషాలు వేయటానికి కాబట్టి అబద్దం చెప్పవచ్చు ఏదో ఏదో కలొచ్చింది ఏం కలొచ్చింది చెప్పను ఇలాంటి తెలిసి అబద్ధాలు చెప్పడం తగ్గనట్టు పెడితే మీకు అర్థం అవుతుందా ఈవెన్ ఇన్ స్లీకేటింగ్ అంటే నిద్రలోనే మనం ఇంత జాగ్రత్తగా మనం బిహేవ్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు నేర్కొని ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తతో మనం బ్రతకటం నేర్చుకోవాలి అది అర్థమైతే జీవితంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ఇఫ్ వీఆర్ కాన్స్టెంట్లీ కమ్యూనికేటింగ్ మేల్కున్నప్పుడు పడుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ముసలాళ్ళు అందరూ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మరి మనం ఎంత ఎఫెక్టివ్ గా ఎంత ఎక్స్పీరియన్స్ తో ఎంత నమ్మకంతో ఎంత కాన్ఫిడెంట్ గా ఉండాలి ఉన్నామా ఎందుకుండలేకపోతున్నాం ఒకరి వయసు ఇరవై ఐదు అని అనుకున్నాం అంటే ఇరవై సంవత్సరాల పదకొండు నెలల ఇరవై రోజుల కాన్ఫిడెన్స్ ఉంది కదా ఉందా లేదా మరి నువ్వు ఎంత బాగా కమ్యూనికేట్ చేయాలి మరి ఎందుకు చేయలేకపోతున్నావు ఇన్ని సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఉంటే ఇది పట్టించుకోలేదు విషయాలు తెలుసుకోలేదు కాబట్టి మనం చేసుకోలేకపోతున్నాం ఏమది ఎవరన్నా ఆడేవాడు ఉన్నారా వరల్డ్ టాప్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో డోరీ బ్రెసి ఇప్పుడు అది టీమ్స్ ఉంటాయి కదా మధ్యలో బాల్ ఉంటుంది ఎన్ని బాల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు దానేది అంతదు ఇటునోళ్లు అటు తమ్ అటు నోళ్ళు ఇటు తంత ఉంటారు నిజానికి గోల్ పోస్ట్ అక్కడ ఉంది తంతే అక్కడ పడుతుంది నేను నేరుగా తంతికి నలుగురు అడ్డం ఉన్నారు నీకు అర్థమవుతుందా అందుకే నేనేం చేశాను ఇక్కడ మా ఉన్నాడు యూనిఫామ్ ఇటు దాన్ని అదే అటు గోల్ ఉంది ఇటు ప్రశ్నలు అర్థం చేసుకుంటూ అటునోడు ఏం చేస్తున్నాడు అటున్నోడికి పాసాన్ చేస్తున్నాడు అంటే నేరుగా వెళ్తే అడ్డుకుంటారు కాబట్టి ఇలా వెళ్లి ఇలా వెళ్లి ఇలా వెళ్లి ఇలా వెళ్లి ఆ దగ్గరకున్నోడు కొడుతున్నాడు కొడితే గోల్కీపర్ పట్టుకుంటాడా పట్టుకోడా గోల్ అయిందా లేదా ఎవరు గెలుస్తున్నారు అది విన్నింగ్ గోలా మామూలు గోలా మొదటి గోలా డీటెయిల్స్ పాయింట్ ఏంటంటే ఇలా సూటిగా కుదరనప్పుడు ఇలా ఇలా అనుకుంటూ అడ్డం ఉండే వాళ్ళు ఉన్నారని అనుకుంటూ ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ నా యొక్క ఆంతర్యం నా యొక్క లక్ష్యం ఏమిటి గోల్ చేయాలి మా టీం ని గెలిపించాలి అంతే కదా అక్కడ గోల్ కీపర్ లక్ష్యం ఏమిటి స్టాప్ ఎదుటి టీం గెలవకుండా నేను అడ్డుకోవాలి ఇంత స్పష్టంగా ఆట యొక్క రూల్స్ తెలిస్తే ఆట ఆర్థం వస్తుంది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి బలం ఉండాలి కండ బలం ఉండాలి ఒకసారి పెద్ద మనిషి ఎవరో వచ్చి పెద్ద మనిషి కుర్రాడలే వివేకానంద దగ్గరకు వచ్చి సార్ సత్సార్ మీరు బాగా చెప్తారు లెక్చర్ నాకు భగవద్గీత నేర్పించండి అన్న ఇట్లా చూసా చూసి గోల్డ్ ప్లే ఫుట్బాల్ యువర్ బైసెప్స్ వుడ్ ఇంప్రూవ్ భగవద్గీత బలహీనల కోసం ఎంత బలం ఉండాలి మనిషికి అర్థం చేసుకుని జీవించడానికి భగవద్గీతని ముందు శారీరిక బలం సంపాదించుకో తర్వాత మానసిక బలం కావలసినటువంటి భగవద్గీత నేను నేర్పిస్తాన అంత పెద్ద మనిషి ఎంత ఆలోచించవడో దొరికితే రానాయని ఇంకెవడు రాలేదు నాది పొద్దున ఈ స్ట్రాంగ్ ఫిజికల్లీ మెంటల్లీ దెన్ యూ క్యాన్ బిక సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ గోండ్ ఇంప్రూవ్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ స్టామినా దెన్ కంబ్యాక్ భగవద్గీత ఇస్ నాట్ ఫర్ వీక్ పీపుల్ ఇట్ ఈస్ ఫర్ స్ట్రాంగ్ పీపుల్ అని చెప్పారు ఇది అర్థమవుతుందా అంటే ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఒక ఆట గురించి ఇంత తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడితే మరి మన జీవితం గురించి ఎంత తెలుసుకోవాలి జీవితం ఆట ఆడేస్తున్నామే మనం నేను అర్థమైందా కన్ఫ్యూజ్ చేశాను అర్థమైంది కదా కాసేపు బాగానే ముందుకు వెళ్దాం మళ్ళీ జీవితం గురించి ఆలోచించి Effective communication will dramatically reduce misunderstandings, save time, and improve the work culture. Padālak arthāl <laughs> unta hai, mārtādi me teeru lo apārthāl usūchis thai. I apārthāl avalla <laughs> anarthāl, anarthāl avalla goravad, portlatans, shirākul, arākul, anni talmokulost hai. Andhikani, apārthāl raakundā unta li ente sarigga communicacetan neetsukun unda yes this is what i mean yes this is what exactly you have understood from what i am saying there is no communication gap you are clear and i am clear now you like it or not is a different issue miga arthavagutunda what i have said whether you like it or you dislike it is a different issue but i am very clear i am communicating you have understood correctly and perfectly what i am saying so there is no gap or there is no clash between my blue point and your blue point samayam migurtundi పనిచేసి కలిసి పనిచేసే చోట అంటే ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్ టీం వర్క్ పది మంది కలిసి పనిచేయాలి రకరకాల ఏజ్ బ్యాక్గ్రౌండ్ టెక్ ఇంటెలిజెన్స్ అనుభవం ఉంటుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ నెససరీ దట్ దే హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ దాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ వర్కింగ్ విల్ ఇంప్రూవ్ దల్చర్ యువర్ యాటిట్యూడ్ మీ ప్రవర్తన సారీ మీ వైఖరి యువర్ బిహేవియర్ మీ ప్రవర్తన యువర్ బాడీ లాంగ్వేజ్ మీ శారీరక భాష ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాయి పదానికి ఒక అర్థం ఉంది ఆ అర్థాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు పదం పలికే తీరులో పదానికి ప్రాణం పోయొచ్చు లేక పదం ప్రాణాన్ని తీసేయొచ్చు ఉదాహరణకు ఆహ్వానం అంటే రండి అని చెప్పటం తలుపు కట్టారు ఎవరు తలుపు తీసా మనం ఎవరు తెలిసినవి నాలుగు సార్లు అరకాల ఒకసారి అనొచ్చు నవ్వుతూ అనొచ్చు ప్రభుత్వం అనొచ్చు రండి అనే పదానికి ఒకటే అర్థం రా అని చెప్పారు కదా ఎవరో నాకు ఇష్టం లేదా వచ్చిన రండి అన్నా కదా రావద్దనా ఆగేనా ఆపేనా ఏం చేయలేదు రండి అన్నా రం అంటే మూడు తప్పేనా కావద్దు మీకు అర్థం అవుతుందా వస్తుందో ఆలోచనలు ఎలా తెలియపరుస్తామో ఎందుకు తెలియపరచలేమో మీకు అర్థం అంటే పదానికి ఉన్న అర్థమేమిటి ఒక అర్థం ఉంది నేనన్నా నువ్వు అన్నా ఎవరన్నా కూడా రండి అంటే రమ్మనమనే అర్థం కానీ అన్న తీరులో వేరే అర్థం స్ఫురించే ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్ అర్థం స్ఫురించేటట్టు చేయడానికి ప్రయత్నం చేశారు యువర్ డ్రెస్ మీరు వేసుకున్న బట్టలు వాటి రంగులు వాటి డిజైన్లు యువర్ స్మైల్ మీ నవ్వు చిరునవ్వు లుక్స్ మీ యొక్క అపిరెన్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్యూనికేట్స్ ఒకసారి మనం పట్టించుకోరు మంచి స్నేహితులు కొంచెం డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనుకో ఉన్న బట్టలు మంచి బట్టలు వేసుకుని వెళ్తాం సహజం తప్పటి తందా మామూలుగా ఏదో కాలేజీకి వెళ్ళాలి లేకపోతే ఏదో ఆఫీస్కి వెళ్ళాలి ఏదో సినిమాకి వెళ్ళాలి మనం ఈ బెస్ట్ డ్రెస్ వేసుకోం కొంచెం నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ ర్యాంక్ పెట్టుకుని అది వేసుకుంటాం అంటే బట్టల గురించి ఇంత ఆలోచిస్తున్న మీరు మీ మాటల గురించి ఎందుకు ఆలోచించటం అది క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ గురించి ఎందుకు ఆలోచించటం ఎలాగైతే జాగ్రత్తగా ఐదు నిమిషాలు నాకు ఇంన్నాయి ఇందులో మొన్న వేసుకున్నాను ఇది నిన్న వేసుకున్నాను ఇవాళ వేసుకుంటే బాగుండదు ఇది వచ్చే సోమవారం వేసుకోవాలి ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తాం కదా మరి మాటలు ఎన్నుకుంటూ అంత జాగ్రత్తగా మాటలను భావాలను ఎన్నుకుని ఎందుకు మన భావ ప్రకటనలు చేయడం అంటే చెయ్యండి అని ప్రార్థన అవును సార్ ఎన్ని రోజులు ఇప్పుడు కూడా చేస్తాం ఈస్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ వెరీ అంటే క్వాంటిఫై చేయి ఈ మధ్య ఏదో ఒక పాట పాపులర్ అయ్యి వినబడుతోంది కొట్టినా తిగిన తర్వాత లైన్ మనకు తెలుసు కాబట్టి పాడక్కర్ అర్థమైపోయింది కదా అంటే నువ్వు బతికినా చచ్చినా కమ్యూనికేషన్ ఇంపా అర్చు అది అర్థం చేసుకోవాలి మనం dialog communicating do out hence it is very important communicate to connect or to disconnect kopan lo unnapudu eppudu maatladodhu <laughs> daiyachi paata kalanu cheppe vaadu kopan lo unte count up to 10 1 2 3 4 5 6 7 8 9 10 anodhu inkota lenkadu inkota lenkadu inkota lenkadu inkota nu ante artham enti kopam taggenta varaku nodipottu సింపుల్ దాని అర్థమై పది వరకు లెక్కబెట్ట నంబర్స్ వచ్చా తొంభై దాకా నీకు నంబర్స్ వచ్చా రాదా అనేది ప్రశ్న కాదు ఏమంటున్నావు అంటే కోపం ఉందా ఉన్నప్పుడు నోరిప్పొద్దు మాట్లాడద్దు బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకు బ్యాలెన్స్ ఉండదు కోపంలో ఉన్నప్పుడు అస్సలు ఉండదు ఏదో ఒక మాట అనేస్తాం కోపం వస్తుంది కదా అందుకని కోపంలో ఉన్నప్పుడు ఆలోచించవద్దు సో కమ్యూనికేషన్ ని కనెక్ట్ చేసుకోవడానికి వాడుకోవాలి తప్ప డిస్కనెక్ట్ చేయడానికి వాడుకోకూడదు అంటే ఏమిటి గొడవలు పెట్టుకోవడానికి ఉన్న స్నేహం చేయటానికి ఇబ్బందులు పడటానికి మనం కమ్యూనికేషన్ ని వాడుకోకూడదు ఇంప్రూవ్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ దట్ ఆఫ్ అదర్స్ మన తప్పుల నుంచి మనం నేర్చుకోవటం మినిమం ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవటం అవసరం సో దట్ ఇట్స్ నాట్ నెసరీ దట్ యూ హెవ్ టు డూ ఆల్ ది మిస్టేక్స్ దట్ ఆల్ పీపుల్ పెర్ఫార్మ్ ఇన్ దిస్ వరల్డ్ learn faster it's a fast track program of success if you are interested in becoming better that is learning from others mistakes the urge to reach your potential bahu padali ane oka restlessness feeling oka tapana oka tapas oka tahatha oka korika manlo edaithe kalugutundo that is the key that unlocks your door to personal excellence bahu padalani oka aalochana raavali chaala dostu migilavanni jagrataga rayinjer bayajeychi vagan dariki adilnatto మిగిలమని తేలిగ్గా అర్థమైపోతాయి మనస్సు ట్యూనింగ్ మైండ్ కాన్సన్ట్రేషన్ సెషన్స్ ప్రాక్టీసు హోంవర్క్ ఫ్రెండ్స్ అన్ని ఆలోచించడం అన్నీ అలవాటు అయిపోతాయి చెప్తే విందే కట్టుకున్న చెప్తే విందే నువ్వు చాలా గన బాగుడు బాగుకూడు ఎట్లా కనబడుతున్నాం నీకు అంత లైట్ అనుకుంటున్నావు ఆ లైట్ తీసుకో మేము బాగుపడటానికి రాలేదా ఎంతమంది బాగుపడదామనుకుంటున్నారో సార్ చేయతాను అది బాబాయ్ తఫ్ ప్రశ్న అడిగారు ఎంతమంది నువ్వు చెప్తే మేము నువ్వు బాగుపడతాం అనుకున్నాడు చేయత బాగుపడదామనుకుంటున్నారు కదా నేను ఇంతవరకు చెప్తేనే ఉపయోగపడే విషయాలు చెప్తానా లేదా మరి మరి కమ్యూనికేషన్ మేక్స్ ది డిఫరెన్స్ అన్ని నల్లరంగు గొడుగులు ఒక్కటి పచ్చరంగు ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉందో పది మంది ఒక విషయం చెప్పారు ఒక్కరు ఆఖరిన మాట్లాడాల్సి వచ్చింది ఏదో గ్రూప్ డిస్కషన్ లోనో మరొక చోట ఆయన ఎంత చక్కగా మాట్లాడారంటే అంతకుముందు ఈయన బాగా మాట్లాడడాన బాగా మాట్లాడారు ఆయన బాగా మాట్లాడదాని అనుకున్నవన్నీ కొట్టుకుపోయి అరే వా చీజ్ అది ఆ చీజ్ డిఫరెన్స్ చిన్నప్పుడు పిల్లల పుస్తకాలలో ఇలాంటి ప్రశ్నలు ఉండేవి ఒక పిట్ట కొద్దిమే లేచి ఆహారం కోసం అడవికెళ్లింది చీకటైంది దారి మర్చిపోయింది గూడు మర్చిపోయింది పిట్టలు మర్చిపో మనం మర్చిపోతాం బర్డ్స్ హెవ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ఏ క్యాన్ గో సేఫ్లీ మనం మర్చిపోతాం అక్కడ ఊరికే పిల్లలకు నేర్పించడం కోసం అలాంటిది ఒక బొమ్మ వేసి ఏం చేసేవాళ్ళంటే కాస్త ఆ పిట్టకు సాయం చేసి గూడెక్కడ ఉందో చూపించారు మనం అని చెప్పి నాలుగో ప్రయత్నంలోనో ఐదో ప్రయత్నంలోనో ఆన్సర్ వచ్చేది ఫైవ్ వేట్ ఆర్ ది రూట్ టు ది నెక్స్ట్ టైం చెప్పడానే వాళ్ళు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాన్సెస్ ఆల్టర్నేటివ్స్ క్వశ్చన్స్ డిసిషన్స్ కన్క్లూషన్స్ యాక్షన్స్ ఎక్సెట్రా స్వీట్ షాప్కి వెళ్ళారు అమ్మ చెప్పింది ఏదన్నా ఒక పావు కిలో స్వీట్ తీసుకురాలి అని నదురు వస్తున్నారు బంధువులు స్నేహితులు పావు కిలో స్వీట్ తీసుకురా తీసుకురాము వెళ్ళారు ముప్పై ఎనిమిది రకాలు ఏది కొనాలి మీకు అర్థమవుతుందా ఛాయిసెస్ ఉన్నాయా లేవా చాయిస్ ఉంది కాబట్టి డిషన్ కదా మీరు జిలేబీ ఒకటే ఉందమ్మా అన్నీ అమ్ముడు అదే జిలేబీ తీసుకొస్తారు అమ్మంటుంది అదే జిలేబీ తెచ్చావు అనే ఆ షాప్ లో అదొకటే ఉంది మన ఊళ్ళో ఇంకో షాప్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ లేదన్నీ ఉన్నాయి అంటే ప్రతిదీ ప్రెస్ ఇందాక చెప్పిన థింకింగ్ అండ్ క్వశ్చన్ ప్రతిదీ ప్రశ్నిస్తేనే ఆలోచిస్తేనే సరియైన సమాధానం లభిస్తుంది ఇతరులు ఆ సందర్భంలో ఏం చేసేవాళ్లు నేనిప్పుడు ఈ సందర్భంలో ఏం చేయాలి అని అన్వయం చెప్పుకుంటేనే మనం ముందడుగు జీవితంలో వేయగలుగుతాము దట్స్ వాట్ ఐ మీన్ బై రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రివ్యూ యు క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్స్ విత్ రిఫ్లెక్టింగ్ థింకింగ్ రిఫ్లెక్ట్ spend time allow that to go deeper into your mind you will be able to find a better answer or a different answer and review samiksha pride and jealousy are communicated very powerfully pride ante garvam jealousy ante asura kada అమ్మాయి చేతి ఉంగరం ఉందిలే పోదు నాకు లేదు అంటే ఇప్పుడు నా ఐడియా ఎలా ఉంటుంది నా చూపు రెండు ఉంగరాలు అంటే నేను అసూయతో చూస్తాను ఉదాహరణకి ఆ రెండు గురాలు నాకు ఉన్నాయనుకుందాం ఈయనకు లేవనుకుందాం ఉన్నాయా లేవు కదా ఆ రెండు ఉగురాలు నాకున్నాయి ఈయనకు లేవు అప్పుడు నేను గురాలే మాట్లాడేదేమి అంటే మన చూపులో ప్రవర్తనలో ఉన్న గర్వం లేక అసూయ ప్రస్ఫుటమై ఇతరులకు తెలుస్తూ ఉంటుంది క్లియర్ మ్యాథమెటిక్స్ లోనే మైనస్ అండ్ మైనస్ బికమ్ ప్లస్ రియల్ లైఫ్ లో ఇట్ బికమ్స్ డబుల్ మెడికల్ గర్వాన్ని అదుపులో పెట్టుకోవాలి అసూయను ఉదయించకుండా చేయాలి దీన్ని మనం ఇంత తేలిగ్గా ఇతరులతో కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి ఏం చేయాలంటే ఉదాహరణకు ఆ అమ్మాయి దగ్గర ఉంగరాలు ఉండి నా దగ్గర లేవు కాబట్టి అమ్మా బాగున్నాయి ఉంగరాలు ఎక్కడ చేశారు రెడీమేడ్ కొన్నారా మీ నాన్నగారు చేయించారా ఎంత బరువుందమ్మా ఎంత అయింది ఎంత ధర ఓ ఐదు వేలు రూపాయలకు ఉంగరం ఐ థింక్ ఒక సంవత్సరం పాటు నేను గన్నాక ఒక ఆరు చొప్పున కనుక మిగిలిస్తే నెక్స్ట్ ఇయర్ కి ఈ డేట్ మళ్లీ ట్వంటీ ఫిఫ్త్ జూలైకి నాకు ఉంగరం అవుతుంది పాజిటివ్ మోటివేషన్ పొందాలి తప్ప అసూయ పడకూడదు ఉదాహరణకు నేను ఏదో చెస్ వచ్చాను అనుకున్నా రైట్ ఏదో అడిగాను ఏమైనా ఏం చేస్తున్నావు బిజినెస్ కర్రే క్యా బిజినెస్ ఫర్నిచర్ సేల్ ఈయన ఫర్నిచర్ సేల్ చేస్తున్నాడు పొద్దునుంచి సాయంత్రం పొద్దున ఎయిట్ క్లాక్ నుంచి రాత్రి నైన్ ఓ దాకా షాప్ ఉంటుంది అది ఉదాహరణకి నాకు గర్వం ఏమని చెస్ వచ్చాయి కదా ఈయనకు అరే ఎప్పుడో సండే ఒక్కసారి ఒక్క అరగంట రాకు అర్థమవుతుందా ఇప్పుడు నా గర్వం ఏంటి చెస్ వస్తుంది నేను బాగా వచ్చని కాదు వచ్చు అంతే అవునా నేనేం చేస్తున్నాను నీకు రాదు కదా నాకు వచ్చింది నేను అప్పుడు గర్వం తగ్గుతుంది నిన్ను చూసి అసూయ నేను దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాను అప్పుడు అసూయ అణగిపోతుంది ఎప్పుడైతే మనిషి గర్వాన్ని అసూయను జయించడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు కితప్రజ్ఞుడు నాకన్నా తెల్లగా ఉన్నాడు నేను ఎంత అసూయపడాలి నాకన్నా పొట్టిగా ఉన్నారు నేను ఎంత గర్వపడాలి బుద్ధు దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో ఆయన ఇచ్చేశాడు అంటాడు ఇప్పుడు అది ఏమిటది ఫేర్ అండ్ లవ్లీనా ఇప్పుడు నేను ఎన్ని డ్రమ్ములు కొంటే ఆయన రంగు అసలు ఎన్ని డ్రమ్ములు కొన్నా కూడా ఆయన రంగుకు రాను మానవడు అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంది అదేమిటి అది అదేదో స్ప్రే చేసుకుంటే ముప్పై మంది అంట పడతారు పిచ్చి కాదు అంత బలహీనమైన మనస్త రూపాయలకు దొరికే స్ప్రే పట్టుకుని యాభై మంది అంట అంటే వాడు ఏం చేస్తున్నాడు మీ బలహీనతల్ని క్యాప్చర్ చేయడానికి వాడి కమ్యూనికేషన్ ఎబిలిటీ అది లోన్ అయితే మన బుద్ధి తె అట్లా నేను టూత్పేస్ట్ అటువంటి దగ్గర గారా ఏం చేస్తున్నాడు వాడు వాడు తెలివితేటల్ని మిమ్మల్ని ముంచడానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు జాగ్రత్త పడాలి మనమా వాడా పడుతున్నారా బ్రాండ్ ఉందా ఆ బ్రాండ్ ఉందా మనమే అడుగుతున్నాం సో దే గెట్ కమ్యూనికేటెడ్ వెరీమ్ పవర్ఫుల్లీ బీ కెర్ఫుల్ అవుడు Permit me to deviate a little what is life and it is full of choices. You can choose how you want it to be. If you want to be a person, you want to be a person, you want to be a person and you want to be a person. If you want to be a person, Swami will take a prayer. You will not be a person. తొమ్మిది ఇరవైకి నేను పంపిస్తానని చెప్పాను కాబట్టి స్టాప్ చేస్తాను నేను చెప్పవలసిన వెబ్సైట్ అడ్రస్ చెప్పేస్తాను ఓపిక చూసి రండి నా లెక్చర్స్ ఇక్కడి ఇచ్చినవి వేరే చోటు ఇచ్చినవి కూడా మీకు ఇంటర్నెట్ లో ఫ్రీగా దొరుకుతాయి ఆ అడ్రస్ కూడా చెప్తాను వినే ఓపిక వినరండి ఇదంతా ముందు చెప్పేస్తే సస్పెన్స్ ఉన్నది కదా సార్ చూసిన సినిమా చూసినట్లుంటుంది ఏమీ నష్టం లేదు నా పద్దతిలో నేను చెప్తాను నా ఎందుకు చెప్తున్నానంటే బీ రెడీ టు ఆస్క్ ది క్వశ్చన్ మూడు రోజుల కార్యక్రమం అయిపోయింది నాలుగో రోజు అయిపోయింది రేపు ఐదో రోజు అయిపోతుంది అవునా తెలియనివి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అందుకోసం వచ్చి ఓకే సో మనం ఈ రెండు లైన్స్ రాసుకోండి ఇంకేం రాసుకోర్లేదు www.archive.org అని వెబ్సైట్ పేరు అదొకటి రాసుకోండి అందులో దాని కింద పూల బాట అని రాసుకోండి అది సెర్చ్ టాగ్ అనమాట అక్కడ మీరు పూల బాట గనక సెర్చ్ చేస్తే మీకు ఫైవ్ పబ్లికేషన్స్ ఇన్ తెలుగు టూ పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ మోటివేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా యూ విల్ గెట్ దెమ్ ఫ్రీలీ ఆ టాపిక్స్ కవర్ అయినటువంటి ఐదు బుక్ లెట్స్ ఇన్ తెలుగు టూ బుక్ లెట్స్ ఇన్ ఇంగ్లీష్ మీకు ఫ్రీగా దొరుకుతాయి నెక్స్ట్ అదేదో స్టాటిస్టిక్స్ వెబ్సైట్ అదే వెబ్సైట్ మీరు ఏదైతే రాశారో డబ్ల్యూ డబ్ల్యూ అది నా పేరు నా స్పెలింగ్ ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ప్రొఫెసర్ విశ్వనాథం స్పెలింగ్ కరెక్ట్ గా రాసుకోండి డిహెచ్ఏఎం రాస్తే నో రిజల్ట్స్ ఫామ్ అంటే ఓ ఇన్ని అబద్ధాలు చెప్తారా అని మీరు అనుకుంటున్నారు డా స్పేస్ వి డా చేస్తే మీకు దాదాపు ఎనిమిది వందల యాభై ఉపన్యాసాలు నావి ఇంకొందరివి కనబడతాయి అందులో క్లియర్ నెక్స్ట్ ఈ వెబ్సైట్ రాసుకోండి రెండున్నాయి మొదటిది రాసుకుంటే చాలు డబ్ల్యూడబ్ల్యూ అనే వెబ్సైట్ కు వెళ్లి విశ్వం వంగపల్లి ఫోర్ అనేటువంటి సెర్చ్ టాగ్ తో సెర్చ్ చేస్తే మీకు దాదాపు రెండు వందల ప్రెజెంటేషన్స్ ఉన్నావి అనేకమైన టాపిక్స్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఇది మీకు దొరకపోవచ్చు కానీ దీనికి చాలా సిమిలర్ అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కామన్ గా ఉన్నటువంటిది మీకు దొరుకుతుంది అనేక టాపిక్స్ మీరు దొరుకుతుంది that is my email id viswam.wangapalli@gmail.com oka white paper lo ammayi andarney email address nimman cheptha kada start chesara start cheyala andaru jinchakkarla okkaru kayitham chesthe chalu abbayalu evaro start chestunnaru that's good it's ready avuna ammayi vanga petti unnaru enti ready all the images రెడీ అంటే అడానికి రెడీ చించడానికి రెడీనా ఇమెయిల్ ఇవ్వడానికి రెడీనా నేను అడగలైతాండి అమ్మాయి కాగితం చేయించింది డోంట్ స్టార్ట్ స్టార్ట్ విత్ యువర్ ఇమెయిల్ ఐడి లేడీస్ అందరూ నాకు ఇమెయిల్ ఐడి ఇవ్వండి ఏ ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మిగిలిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఓకే రైట్ ఈ ఒక్క ఇమెయిల్ ఐడి నాకు కాగితం మీది ఈ కాగితం నీ దగ్గర పెట్టుకో రైట్ ఇవాళ నైట్ నేను పంపించేస్తాను సిక్స్ థర్టీ లోపు పంపాలని చెప్పు చెప్పు ఏమి నీ ప్రాబ్లమ్ చెప్పు మరి ఫోన్ ఈవినింగ్ యాక్సెస్ ఉన్నవాళ్ళ ఎందుకంటే నాకు సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వాళ్ళు మళ్ళీ లెక్చర్ ఉంది ఇక్కడ మాటించి మాట తప్పడం కెన్ సెండ్ ఇట్ టు దేమ్ ఇన్ ఈవినింగ్ సో టేక్అప్ దట్ రెస్పాన్సిబిలిటీ కమ డూ ఇట్ ఫాస్ట్ సో దాట్ ఈస్ మై ఈమెయిల్ ఐడి అండ్ దాట్స్ మై సెల్ నంబర్ రైట్ చెప్తా ఇవన్నీ థ్యాంక్ యూ ఇట్స్ ఒక్కరి ఇమెయిల్ ఐడి అబ్బాయి ఒక్కరిది నాకు ఇస్తే చాలు అమ్మాయి కలెక్ట్ చేసిన తర్వాత ఇవ్వండి మిగిలిన వాళ్ళు బయలుదేరవచ్చును సియు టుమారో కరెక్ట్ గా ఎయిట్ క్లాక్ వచ్చేయండి నన్ను రాసింది సార్